అది అభావం సరే ఏమండి ఇక్కడికి కైవల్లే సరిపోతుందా అన్న చాలండి అండి ఎందుకని భావమును నిర్ణయించాలన్నా నేనుండాలి భావాతీతాన్ని నిర్ణయించాలన్నా నేనుండాలి అభావాన్ని నిర్ణయించాలన్నా నేనుండాలి కాకపోతే చిన్న నేను పెద్ద నేనుగా మారిపోయిందంటే సత్య అసత్య నేను సత్య నేనుగా మారిపోయిందంటే ఉన్నది సత్యనే అని తెలుసుకుని అసలు మారిపోవడం ఏమిటి మారిపోయింది కలిసిపోయింది అన్న మాటలు ఎవరికి చెప్తున్నాం ఇంకా శాంతం గూటికి చేరలేదనమాట స్వస్థితికి చేరలేదనమాట వాడికి చెప్తున్నాం వీడు మారిపోయాడండి మా అమ్మాయి ఎంతో మారిపోయిందండి పెళ్ళి తర్వాత అంటుంది వాళ్ళ అమ్మగారు ఏం మారిపోయిందమ్మా అదనంగా ఏమన్నా పది చేతులు పద్దెనిమిది కాళ్ళు వచ్చినాయా రాలేదు అప్పుడండి ఏమిటో చిన్నపిల్లలాగా అలా ఉండేది ఇలా ఉండేది ఇప్పుడు అదే నాకు చెప్పేస్తుంది అంట ఎక్కడికి వెళితే వచ్చింది ఇప్పుడు ఆ తెలివి వీళ్ళింటో ఉంటే వచ్చిందా అత్తవారింటికి వచ్చిందా కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అలా అయ్యాడు ఇలా అయ్యాడు అలా మారాడు ఇలా మారాడు అలా అక్కడ కలిసిపోయాడు ఇక్కడ కలిసిపోయాడు జీవుడే ఈశ్వరుడయ్యాడు జీవుడే బ్రహ్మమయ్యడు జీవేశ్వరైక్యం జీవ బ్రహ్మైక్యం ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాం ఇదిగో ఈ స్థాయి భేదంలో ఉన్నవాళ్ళకి అంటే భావం అంటే తెలియని వాళ్ళకైతేనేమో వాడికి భావన కల్పించడం కోసమని దేవాలయాలు తీర్థయాత్రలు స్నానాలు జపాలు తపాలు ఉపవాసాలు పండగలు ఉత్సాహాలు ఉత్సవాలు ఉత్సాహంతో చేసేది ఉత్సవం అంతకుమించి వేరేమి లేదు ప్రపంచంలో అందరికీ ఉత్సాహం రావాలంటే ఉత్సవాన్ని నిర్వహిస్తే ఉత్సాహం వస్తుంది అంతే కాబట్టి ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాము అసలు భావమే కుదరని వాడికి ఏమి భావం కుదరడు వాడికి ఉన్నదాని దైవం ఒకటి నేనేమైనా సరే గణేష్ చతుర్థికి శ్రీశైలం వెళ్లాల్సిందేనండి ఇప్పుడు అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళి ఏం చేస్తావురా అక్కడికి వెళ్ళి గణపతిని ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ ప్రత్యేకంగా గణపతి ఎవరు ఉన్నారనాయన లేదండి మీకు తెలియదండి బాబు ఒక్కొక్క చోట ఒక్కొక్క గణపతి డూండి గణపతి ఒక చోటు ఉన్నాడు మహాగణపతి ఒక చోటు ఉన్నాడు గణపతి కోసమే ఏర్పడినటువంటి క్షేత్రాలు వేరుగా ఉన్నాయి అసలు మీకు తెలుసా మీకు అవి ఎంతో విశేషమైనటువంటి అన్నారు బావిలోంచి గణపతి వచ్చాడు ప్రతిరోజు పెరుగుతాడు భూమండలం తిరిగి చూస్తే అన్ని విశేషాలే నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహంస్మి అది భావ ఈ భావాన్ని దాటాలన్నమాట ఎప్పటికైనా ఈ విశేషమన్న గొడవని దాటితే గాని భావాతీతానికి రావన్నమాట వచ్చినప్పుడు ఏమైపోయాడు చక్కగా చెప్పాడు నాయన ఒక పసుపు ముద్ద అక్కడ పెట్టి ఎదురకుండా నిలువుగానో అడ్డం గుండ్రంగానో నీ ఎట్లా చేతనైతే దానికి మళ్ళీ ఇలా ఆకారం ఉండాలని నియమం లేదు మళ్ళ గణపతి ఇలాగే ఉండాలని నియమం లేదు ఒక పసుపు వద్ద గుండ్రంగా చేసి అక్కడ ఎదురుకుండా పెట్టి దానికి బొట్టు పెడితే అదే గణపతి సగుణమా నిరాకారం సాకారమా సోరపు మస్తమున్ కవి చెప్పారు గణపతిని అలా దర్శించాడు సరే మంచిది అలాగే తల్లి గర్భంలో ఉన్న శిశువు గురించి తల్లి కళలు కన్నదట ఎలాగా ఆవిడ ఇంకా చూడలేదు మా అబ్బాయి ఎలా ఉంటాడు మా అబ్బాయి ఇలా ఉంటాడు మా అబ్బాయి ఇలా ఉంటాడు మా అబ్బాయి అలా ఉంటాడు పెరిగిన తర్వాత పెద్దవాడు తర్వాత కలెక్టర్ అవుతాడు బొబ్బిల్ కలెక్టర్ అవుతాడు అలా అవుతాడు ఇలా అవుతాడు అదైపోతాడు ఇదైపోతాడు యాక్టర్ అయిపోతాడు డాక్టర్ అయిపోతాడు అన్ని వాడింకా పుట్టలేదు ఈడు సాంతం చివరిదాకా కలగనేస్తుంది నాకు అనే కనటమే పిల్లవాడిని కనటము కనటమే పిల్లవాడి గురించిన సమస్తం వాడి జీవితం అంతా అలా ఉంటుంది ఇలా ఉంటుందని కళ కనటం కూడా కనటమే ఇప్పుడు వాడు పుట్టక ముందే తల్లి ఏం చేసేసింది వాడు పెరిగి పెద్దవాడు అయిపోయే ప్రపంచాన్ని ఏలేస్తాడు దాకా కళ కనేసింది అయిపోయింది భావంలో అయిపోయింది చూడండి మానవ జీవితం ఇంతే అందువల్ల మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అక్కడ ఈ చెన్మాత్రకు సంబంధించిన విశేషాలు ఏం లేవు అక్కడ చంద్రుడు అంత అందంగా ఉన్నాడు ఇంత అందంగా ఉన్నాడు అంత అందంగా ఉన్నాడు పౌర్ణమి వెన్నెల గురించి అసలు కవిత్వం ప్రపంచంలో ఒక పోగేస్తే ఓ ఎవరెస్ట్ పర్వదం అంత పుస్తకాలు ఓన్లీ పౌర్ణమి వెన్నెల గురించే కవులు ఎప్పటి నుంచో భూమి పుట్టిన నుంచి రాస్తూనే ఉన్నారు పౌర్ణమి వెన్నెల యొక్క అందం ఇది ఎప్పటికైనా అయిపోతుందా మానవుడు అన్నంతవరకు అవదు ఎందుకని ఈ భావము భావాతీతము అంతే వాస్తవానికి నిజంగా కలుతెరి చూస్తే అలా ఏమనుందా అక్కడ ఏమి లేదు ఇంత చేస్తే ప్రతిబింబ సమానం అంతకుమించి అక్కడ ఏమి లేదు వాస్తవ దృష్టితో చూస్తే ఒక జడ వస్తువు మీద నువ్వు ఒక ప్రకాశాన్ని గనక పంపిస్తే ఆ ప్రకాశం జడవస్తువు మీద పడి ప్రతిఫలన కాంతి అంతకు మించి చంద్రుడి మీద